భిడియం డాలుగా పని చేసింది పనిచేసింది అన్నాహార మండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకు హాజరవుతూ ఉండేవాణ్ణి కానీ మాట్లాడటానికి నోరు తెడుపుడుపడేది డాక్టర్ ఓల్డ్ ఈ విషయం గమనించి నీవు నాతో బాగా మాట్లాడతావు కానీ సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు అందువల్ల నీకు మగతేనెటీగా అన్న పేరు పెట్టవచ్చు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 అందువల్ల బిడియం నాకు డాలుగా పనిచేసింది సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది